కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకానికి సంపాదకీయం రాస్తూ పెమరాజు వేణుగోపాలరావు గారు ఇలా రాశారు ప్రతి తెలుగువారి జీవితంలోనూ ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్నా సంగీత సాహిత్యాలకి ప్రత్యేక స్థానం ఉంది అనేక రకాలుగా ఈ రెండు కళలు మన సంస్కృతికి రూపకల్పన చేస్తాయి అమెరికాలో స్థిరపడిన ఆంధ్రుల జీవితాలు గమనించినా ఇదే నిజం వ్యక్తమవుతుంది ఇరవై సంవత్సరాల మాట పంతొమ్మిది వందల మూడులో అట్లాంటాలో ఒక తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో మా స్నేహితులిద్దరూ ఒక జానపద గేయానికి నృత్యకల్పన చేసి ప్రదర్శించారు నాట్యం బాగుంది పాటా బాగుంది ఆడియన్సు ఉత్సాహంతో సంతృప్తి ప్రకటిస్తూ చప్పట్లు కూడా కొట్టారు ఎక్కడ సంపాదించారీ పాట అని అడిగారు కొంతమంది వెంటనే ఎవరూ సమాధానమిచ్చారు సీత అనసూయలు పాడిన పాట మీకు తెలీదా అంటూ తెలుగువారి జానపద గేయాలు కొన్ని వందలు శ్రద్ధతో సేకరించి సంగీత స్వరాలు కట్టి పాడి పుస్తక రూపంలో ప్రచురించి మనకి చిరకాలం జానపద సంస్కృతి మరుపు చేసిన వ్యక్తి డాక్టర్ అవసరాల అనసూయదేవి ఇవిడే సీతా అనసూయలలోని అనసూయ జానపద గేయాలు ప్రజాదరణలోకి రావడానికి కారణం డెబ్భై సంవత్సరాల కృతం ఈమె ప్రారంభించి చేసిన కృషి ఆ రోజుల్లో గౌరవనీయమైన సాహిత్య సంగీత సభల్లో జానపద సంగీతానికి చోటుండేది కాదు ఒకసారి తనకు నచ్చిన ఒక పాటకి స్వరం కట్టి ఒక పెద్దల సవలో పాడగా విని కొందరు వీరి తల్లిగారి దగ్గరకొచ్చి కవి కుటుంబంలో పుట్టిన మీరు సభల్లో ఇటువంటి అసభ్యపు పాటలు మీ అమ్మాయిని ఎందుకు పాడనిచ్చారు అని చీవాట్లు పెట్ట మరిప్పుడు జానపద నృత్య సాహిత్య సంగీతాలు కలవని సాంస్కృతిక రంగమే లేదు మన జీవిత సాంప్రదాయంలో ఎటు చూసినా ఈ జానపదం కనిపిస్తుంది ఈ జానపద సంగీతరంగంలో వీరు చేసిన అసమాన కృషిని గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ డిగ్రీ ఇచ్చి సత్కరించారు కవి కుటుంబంలో పుట్టి సాహిత్యవాతావరణంలో పెరిగిందివిడ ఎనిమిదవ ఏటే సంగీతరచనలో చెయ్యిపెట్టింది మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తను వ్రాసిన గేయాలకి ఈమె చేత ముందుగా వరస కట్టించుకుని వినేవారట ఆయనతో ప్రతి చోటకి వెళ్ళి ఉత్సవాలలోనూ సాహిత్య సభలలోనూ మామయ్య పాటలకే కాక పేరుగల ఇతర కవుల గేయాలకు కూడా సంగీతరచన చేసి పాడేవారట అలా ప్రారంభమైన ఈమె జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా సంగీతంలో కృషి మట్టుకు ఎన్నడూ సన్నగిల్లలేదు ఆంధ్రదేశంలో మొదటగా లలిత సంగీతానికి గౌరవస్థానం సంపాదించిన కళా సంపన్నురాలు ఈ జీవిత విశేషాలన్నీ స్వయంగా తన మాటలలో వివరంగా చెప్పుకున్నారు అనసూయ ఈ సంకలనంలోని కొన్ని రచనలలో కవులు రచయితలు కళాకారులు తామా గురించి తాము చెప్పుకునేటప్పుడు కొందరు అవస్థపడతారు ఎలా చెప్పుకోవాలా అని తమ సృజనాత్మక శక్తిని తామే వన్యలు కట్టి వర్ణించుకోవడానికి సంకోచిస్తారు అది సహజమే కానీ ఇదే కళాకారిణి అయినా కళాకారుడైనా తన పరిస్థితిని తన కృషిని ఉన్నదున్నట్లు తన మాటలలో చెప్పగలిగిన నాడే మనకి కళాకారుల జీవిత రహస్యం అర్థమవుతుంది అందుకే అనసూయ రచనలకి అంత విలువ సంగీతంలోనే కాదు కథారచనలో కూడా ప్రవేశం ఉంది ఈమె వ్రాసిన కథలన్నీ ఒకచోట కలిపి ముద్రించడం ఇదే మొదటిసారి పదేళ్ల క్రితం అమెరికాకి వలస వచ్చి ఇక్కడ తన కూతుళ్ళు కొడుకుల దగ్గర ఉంటున్నారు తెలుగు అమెరికన్లలో కళాకారుల్ని గుర్తించమని అడిగితే అనసూయాదేవి గారి పేరు ముందు తల్చుకోవాలి ఇట్లు పెమ్మరాజు వేణుగోపాలరావు